ప్రార్థన చేసిన పరిశుద్ధ రగు దేవా యేసు ప్రభా మీ స్థుతుల స్తోత్రాలను నేన మహోన్నతుడ మహిమ స్వరూపి మీకే వదనాలనైనా ఇస్రాయేళ్లకు తండ్రి మీకే స్థుతుల స్తోత్రాలు ప్రభావ మీ యొక్క దినమంతా మీ యొక్క చేత నడిపించినారు మీ సన్నిధి నడిపించి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మా సిద్ధపరుస్తున్నారు మా హృదయలను పరిశీలించండి సరిచేయండి ప్రభా బలహీనతలు తొలగించండి మీ బలాన్ని మాకు అనుగ్రహించండి మీ నూతన అభిషేకం మాకు దయచేయండి మీ అభిషేకం లేకుండా మేము ఏ పని చేయలేము ఈ లోకంలో ప్రతి మీరు మాకు సహాయకులుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆదరణ మీ మాకు ప్రవ్వా ఈ లోకము ఇచ్చేది కాదు ఆదరణ సమాధానము మీ వలనే కావ్వా ఈ లోకం ఇచ్చేటిది కాదు ప్రవ్వా సమాధానం ఈ లోకంలో మోసకరమైన సమాధానం కానీ నిజమైనది మీలో ఉంది ప్రవ్వా మీ మాకు సమాధానం ప్రవ్వా మీయందు మాకు నిరీక్షణ మీ అందే మాకు ఆధారం మీ అందే మాకు స్థిరత్వం ప్రవ్వా మా కొండ మా కోట మా దాగు చోటు మీరే ప్రవ్వా భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం గొప్పచనము ప్రతి స్థలంలో మన్నించడం మేము చూస్తున్నాం ప్రవ్వా బహు దుఃఖకరంగా ఉంది అవి ధ్యానిస్తుంటే వారికి చెప్పేవాళ్ళు లేరు ప్రవ్వ వారికి సత్యాలు చూపించే లేరు అనేక దేశాలలో అనేక ప్రాంతాలలో లక్షా నలభై నాలుగు వేల మందిని ఏర్పరచుకోమని ప్రార్థిస్తున్నాం వీటన్నిటిని వారు ప్రకటించి గొప్ప మీ చెంతకు రప్పించి నడిపించే బిడలుగా మీరు ఏర్పరచుకోమని ప్రార్థిస్తున్నాం బాహాటంగా ఇప్పుడు జరుగుతున్నాయి ప్రవ్వ కొన్ని సంవత్సరాల నుంచి మీరు మాకు చూపిస్తున్నారు మా మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు కండారం కట్టినట్లు జరుగుతున్నాయి ప్రవ్వ అందులో ముఖ్యంగా పసిపిల్లలు చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది ప్రవ్వ రాహేలు తన పిల్లల్ని పోగొట్టుకొని ఏడుస్తుంది రామాలో అంగళార్పు భరించరాని రోదన పిల్లల్ని పోగొట్టుకొని భార్యాభర్తలను పోగొట్టుకొని తల్లిదండ్రులను పోగొట్టుకొని చాలా భయంకరంగా ఉంది ప్రభు లోకం కనికరించమని ప్రార్థిస్తున్నాం వారి పట్ల వారందరు ఈ సత్యాన్ని గ్రహించి మతపరమైన జీవితం నుంచి బయటకొచ్చి పండగలు నియామక దినములు సబ్బాతులకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిజస్వరూపమైన మీకు ప్రాధాన్యత ఇచ్చేలాగా సహపడండి మిమ్మల్ని ఆరాధించేలాగన మిమ్మల్ని పాటించేలాగా మిమ్మల్ని ఆచరించులాగన సహపడమని ప్రార్థిస్తున్నాం నైనా ప్రభా సాయంత్రం సమయంలో మేము జక్కరియా గ్రంథంలోని ప్రవచనాలు ధ్యానిస్తున్నాం మా మాట్లాడండి ప్రభా మమ్మల్ని సరిచేయండి ఆ వాక్యాలని ధ్యానించుకొని నెమరి వేసుకొని మా జీవితాలను అవలంబించుకోవాలా వాటి ప్రకారంగా మేము జీవించాలా అనుభవపూర్వకంగా వాటిని అనేకులకు మేము ప్రకటించాలా అటువంటి సేవల జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ఏస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రియా ఈరోజు మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల పదహారవ సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోనియన్ ఈజిప్షియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటున్నది బబులోను కాలం అన్న విషయం మనకందరు తెలిసినదే బబులోను అది దొంగల గుహకు నిలయం దోచుకునడానికి నిలయం ఆడంబరంగా జీవించడం సమృద్ధి కలిగిన జీవితం జీవించడం ఈ లోకంలో ఎంత సమృద్ధి ఉన్నా మన ప్రభులో సమృద్ధి ఉండాలా అన్న విషయము మనం ఈరోజు గ్రహిస్తున్నాం కానీ బబులోనులో ప్రభులోని సమృద్ధి లేదు ఈ లోకాతీతమైన సమృద్ధిది అది దేనికి పనికిరాంది అది క్షేమైన ఆహారం జకరియా కాలం కూడా దానికి సంబంధించిందే బొలు నుండి ఎరుబాబేలు మరియు యహోశివ మరియు ఆరు లక్షల మంది తిరిగి వాపస్ ఎరుశలింకి రావడం దాని తర్వాత ఏం జరిగిందన్న విషయాలే హగ్గై నుంచి జకర్యా వరకు మనం ధ్యానిస్తున్నాం ఈరోజు నాల్గవ దర్శనాన్ని మనం ముగించుకుంటున్నాం ఈ యొక్క నాలుగవ దర్శనంలో ప్రధాన యాజకుడైన యహోశువా ప్రభు సన్నిధిలో నిలబడినప్పుడు సాయతానుడు అతని మీద నేరాలు మోపడం దాని తర్వాత ప్రభు గద్దించునుగాక అన్న విషయాలు అక్కడ ధ్యానించడం మనం వారం వరకు మూడవ అధ్యాయము మొదటి వచనం నుంచి ఈ విషయాలు మనం జెకర్యాకు జకర్యాకు కలిగిన దర్శనం బాగా అర్థం చేసుకోండి యాజకుడు కూడా చెడిపోండు చెడిపోయినడు అన్న విషయము ప్రవక్తకే చెప్పాల ప్రభు ఈ విషయం ప్రభు మనకి ఎంతకాలమో బయలుపరిచింది ప్రవక్తలకు తప్ప ఆయన ఎవరికి వాటిని బయలుపరచలేదు ఎవరితోనూ అతను మాట్లాడలేదు కాబట్టి జకర్యాతో మాట్లాడడం జకరియాకి చూపిస్తుండడు చూడండి మరోసారి మూడవ అధ్యాయము మొదటి వర్షంలో మరియు యహోవ దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశివ నిలబడిటయు సాతాను ఫిర్యాదు అయి అతని కుడి పార్శ్వమున నిలబడిటయు అతడు నాకు కనుబరచెను కాబట్టి దేవుడు తప్ప ఎవరు కూడా మనకి చూపించలేరు ముఖ్యంగా ప్రవక్తలకు ఎందుకంటే ప్రవక్తల ద్వారానే ప్రభువు తన ప్రణాళికలను ఇతరులకు బయల్పరిచింది యాజకులతో కూడా మాట్లాడలేదు యాజకులను హెచ్చరించడానికి వరకు ప్రవక్తల ద్వారా మాట్లాడు చూస్తాం పాత నిబంధన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా మనమేమి ప్రవక్తల కామ్ ఎందుకంటే కృత కాలంలో ఒకడు ప్రవక్త ఒకడు యాచకుడు కాదు అందరినీ యాజకులుగా చేసుకుంటూ అని పేతురు రాష్ట్ర మనం ఎన్నిసార్లు ధనించినం అందరినీ ప్రవక్తల్లాగా ఎందుకుంటాడు అది తీర్మానం బట్టి ఉంటది అందరినీ దేవుని సేవకులాగా అనుకుంటున్నాడు అందర్ని రాజుల సమూహంలాగా తయారు చేసుకుంటున్నాడు అందరినీ పరిశుద్ధ జనాంగా తయారు చేసుకుంటున్నా కానీ తీర్మానానికి తగినట్లే ఆ రీతిగా తయారవుతారు కాబట్టి మనం తీర్మానించుకోవాలా అడుగడుగున ప్రతి దినము మనం తీర్మానించుకోవాలా నేను దీని ప్రకారంగా జీవిస్తా ఈరోజు విన్న వాక్యం ప్రకారంగా జీవిస్తా ప్రవ్వా నువ్వే నాకు సహాయం అనుగ్రహించి అని ప్రార్థించాలా కానీ ఈ రోజు క్రైస్తవ జీవితంలో అటువంటి ప్రార్థన ఉండదు వందనాలు ప్రవ్వా అని చెప్పి వెళ్ళిపోవడమే గాని ప్రవ్వా ఈరోజు విన్న వాక్యం ప్రకారంగా నేను జీవించటకు నాకు సహాయం ఇచ్చే ప్రవ్వా అని ప్రార్థించడం ఉండదు ఎందుకు రాదు అనే అటువంటి ప్రార్థన అంటే పరిశుద్ధాత్మ వలలో ఉండదు కాబట్టి పరిశుద్ధాత్మ ఉంటే చరింప శక్ము కానీ మూలుగుల చేత మన పక్షంగా అతను ప్రార్థన చేస్తా ఉంటాడు కాబట్టి మన మన హృదయం నుంచి ప్రార్థన మనకు తెలియదు అది దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో ఉండి ప్రార్థన చేసి ఉంటుంది ప్రభు సన్నిధిలో కాబట్టి సంపూర్ణంగా పరిశుద్ధాత్మకి మనము ఈ కావాలా సరెండర్ కావాలా సమర్పించుకోవాల అందుకు మనకు చాలా అవసరం ప్రవక్త అని మనం చెప్పడానికి వీల్లేదు కానీ ప్రవచన వరాన్ని దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తాడు ఎందుకు పాత నిబంధన కాలంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క కాలంలో ఒక్క ప్రవక్త ఎన్నుకున్నాడు కానీ యుగ సమాప్తిలో అనేక మంది ప్రవక్తలు అవసరం లేక ప్రవచన వరం పొందుకున్న వారు అవసరం ఎందుకంటే వారి ద్వారానే సంఘాన్ని హెచ్చరించాల ఆదివారం నేను ఒక చర్చ్ లో వాక్యాన్ని ప్రకటిస్తున్నా అది చాలా పాత చర్చ్ నూట ఇరవై ఐదేళ్ల సంవత్సరాల చర్చ్ అంటే చాలా పాత చర్చ్ పెద్దవాళ్ళు చాలా ధనికులు ఆ సంఘం అంతా బాగా ధనికులు డబ్బు గల వాళ్ళు అంత కారణాలు వచ్చినారు ఈస్టర్ పండుగ రోజు వాక్యాలు చెప్పాలని కానీ చూడండి మనల్ని మనము సరిపెచ్చుకొని మభ పెట్టుకొని సమర్థించుకుంటే సరిపోదు మనం పండుగను చేయమని తెలుసు ఎందుకంటే ప్రభువే పండుగ అనే విషయం తెలుసు మనకు దొరికిన అవకాశము అది చివరి అవకాశం అని మనం ముందుకు వెళ్ళాలా మనం పండగ చేయడానికి మన గొప్పతనం చూపించడానికి వెళ్తలేం ఇదొక అవకాశం ఆ సంఘానికి దేవుడు ఆ దినం ఆ దినం ఇచ్చిండు మన ద్వారా ఆయన సాధనంలాగా వాడుకోవడం కొరకు వారిని హెచ్చరించడం కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు దాని కొరకన్నా మనం పోవాలా ఎంత కష్టమున్నా ఎంత బాధ ఉన్నా దాని కొరకన్నా మనం పోవాలా మన పని అది ముగించుకొని రావాలా బహుశా అది వారి జీవితంలో చివరి వార్నింగ్ కావచ్చు కాబట్టి మనది వార్నింగ్ మెసేజ్ అందుకే చాలా మందికి ఇష్టం ఉండదు కానీ నువ్వు ప్రేమతో చెప్తే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే ఇది ప్రేమ సిద్ధాంతం ఆయన ప్రేమ చూపించడానికి వచ్చేడు కలవరసిన ప్రేమ అది కాబట్టి నీవు కూడా అదే ప్రేమ కలిగి ప్రకటిస్తే మనుషులు ఖచ్చితంగా స్వీకరిస్తారు సరే ఎంతమంది దానికి స్వీకరించి స్పందించి బయటకు వస్తారు అనేది దేవునికి తప్ప నీకు నాకు తెలియని లేదు కానీ వాళ్ళు ఎంతమంది అనేది కాదు మనకు కావల్స్ చాలు తపిపైన ఒక గోరె కొరకే పరిగెత్తింది ఉపనరీ చూపించింది కాబట్టి ఆ తప్పిపైన ఒక గోరె కొరకైనా ఎంత దూరమైనా నువ్వు కోల్సిందే సమరస్తి ఒకదాని కొరకు ఆయన ఎంత దూరం వచ్చింది శిష్యులను కాబట్టి ఆ గెరాసనీయ అనే దేశంలో సేన అనే దయముల వచ్చింది కాబట్టి మొదటి కూడా మనకి నంబర్స్ కావు కానీ ఈరోజు ప్రపంచమంతట సేవకులు నంబర్స్ కొరకు ప్రయాస నా చర్చి నిండాలా లక్ష లక్షల మంది రావాలా యాభై లక్షలు యాభై వేలు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు కానీ మనకు మటుకు లెక్కలతో అవసరం లేదు నంబర్స్తో అవసరం లేదు మనకి ఒకడు సరైన వాడు దొరికినా చాలు వాడు ఈ వాక్యానికి స్పందించి దాని ముందుకు వెళ్ళి దేవుని కలిగిన మనసు ప్రభు కలిగిన క్రీస్తు కలిగిన మనసు ధరించుకుని వాడు పోతే చాలు దేవుడే అద్భుతాలు చేస్తాడు దేవుడే ఇవన్నీ విషయాలు తనకి బయలుపరుస్తాడు ఆయన చెప్పబడిన వాక్యం వెంట సూచనలు జరగడం మనం చూస్తూ ఉంటాం మన జీవితంలో మన సేవలు కూడా ఎన్నో అద్భుతాలు మనం చూసినాం లెక్కకు మించినే చూసినాం మనం కాబట్టి జకర్య అనే ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు యూహోశివ అనే ప్రధాన యాజకుడు ఎట్లున్నాడు కాబట్టి పాత నిబంధన కాలంలో లేక మోసే కాలం నుంచి పాలిథిన్లు ప్రపంచ దేశంలో కడుగుపెట్టిన యహోశివ గురించి మనం ఎన్నిసలో ధ్యానించినాం ఆయన ఎంతో ఆసక్తి గలవాడు అనుమానించేవాడు కాదు భయపడేవాడు అసలే కాదు ఆయన తీర్మానించుకున్నాడు నేను అయింటి వారిను యహోవానే సేవించదమని మీరు ఎవర్ని సేవిస్తారో మీరు తీర్మానించుకోండి నేను మటుకు నేను నైన్టీ వన్ ను యొవానే సేవించడం అని తీర్మానించుకున్నాడు కాబట్టి పాత నిబంధన కాలంలో అతను కాలేదు తప్ప ఎవ్వడు వాగ్నదేశంలో అడుగు పెట్టలేకపోయింది అది ఒక ప్రవచనాత్మకమైన విషయం అది మనం అర్థం చేసుకోవాల యుగ సమాప్తిలో ఎంతమంది పర్లోగ రాజ్యంలో ప్రవేశిస్తారు ఆయన తిరిగి ఆయన ప్రేమను కనుగొనున్నా కాబట్టి ఎంతమంది అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి జకరియాతో మాట్లాడుతున్న ఈ విషయంలో మనం ప్రధాన యాజకుడైన యహోశువా ఆ బబులు దేశం నుంచి బయటకు వచ్చింది అంటే అర్థమేంది మతపరమైన జీవితము గలిబిలి గల జీవితం ఈరోజు ప్రతి మతంలో గలిబిలి ఉంటుంది మాది కరెక్ట్ మాది కరెక్ట్ మాది కరెక్ట్ మాది కరెక్ట్ అనేది గలిబిలి ఈ రీతికి ఆ రీతి ఈ రీతి ఆ రీతికి బైబిల్ ఈ రీతిగా చెప్తుంది బైబిల్ ఆ రీతిగా చెప్తుంది అని చెప్పడమే గలిబిలి ఎవడి ఎవడి తలంపు చెప్పున ఎవడి జ్ఞానం చెప్పున దాన్ని విశదీకరించుకుంటా అది గలిబిలి అది ప్రభువు ప్రకారంగా ఉందా ఆయన చిత్తం ప్రకారంగా ఉందా ఆయన మనసులకి వెళ్ళి వచ్చిందా లేదా దాని ప్రకారం ఉందా లేదా నేను అదే రీతిగా అర్థం చేసుకుంటున్నా లేదా అని వివేచించే వాడు అరుదయ్ పెండిరొచ్చు అందుకని దేవుడు దాన్ని సరిగా అర్థం చేసుకునే వాళ్ళకి ఇస్తాడు ఈ రాజ్య సువార్త మీకు అనుగ్రహించబడింది కాని ఈ రాజ్య మర్మములు పర్ణగ రాజ్యం మర్మములు మీకు అనుగ్రహించబడ్డే గానీ వారికి అనుగ్రహించబడలేదు అన్నాడు కాబట్టి వారు ఎవరు మీరు ఎవరు అన్న విషయమే మనం అర్థం చేసుకుంటున్నాం మొదటి నుంచి దేవుడు విభజిస్తా గుంపులని తెలియకుండా మనుషులు గుంపులలో వెళ్ళిపోతున్నారు కానీ మనము తెలిసి తీర్మానించుకొని ఒక గుంపులు ఉండడానికి ప్రయాసపడుతున్నాం అందుకొరికే దేవుడు మనకి ఇవన్నీ విషయాలు చూపిస్తుంది కాబట్టి ఒక యహోశివ అంటే నా దేవుడే నా రక్షకుడు అని అర్థం యహోశివ అంటే ఆ పదానికి ఒక యహోశివ పాత నిబంధన కాలంలో లేక ఆ నుంచి బయటకు వచ్చిన కాలంలో అతను ఒకడు పాలితే ప్రజెంటేషన్లకు అడుగు పెట్టగలిగింది కానీ యుగ సమితికి వచ్చేప్పటికి ఇంకొక యువశ అంద ఎవరు ఇతను యాజకుడు లాగా ఉంటున్నాడు మనకి ప్రధాన యాజకుడు అంటే చీఫ్ ప్రిస్ట్ ఇంగ్లీష్ లో ప్రధాన యాచకుడు అనేవాడు ప్రజలకి ప్రతినిధి లాగా ఉంటాడు లేక ఇంగ్లీష్ లో చెప్పాలంటే రిప్రజెంటేటివ్ అంటారు ప్రతినిధి అంటే రిప్రజెంటేటివ్ కాబట్టి ప్రధాన యాజకుడు అనేవాడు ప్రజలకి ప్రతినిధి కాబట్టి ప్రజలు ఏ రీతి అనేది చూపించడమే ప్రధాన యాజకుని చూపించడం ప్రధాన యాజకుడు ఎట్లా జీవిస్తే ప్రజలు అట్లా జీవిస్తారు అని చెప్పడం కాబట్టి యహోశివ ఏ రీతిగా నిలబడిండు దేవుని సన్నిధిలో అతని కుడి పక్కన నిలబడి ఉన్నాడన్న విషయం చూస్తున్నాం బాగా అర్థం చేసుకోండి దేవుని దూత అంటే మన ప్రభు నిలబడి ఇక్కడ యహోశివ నిలబడిండు ప్రధాన యాజకుడు అటు దిక్కు సైతాన్ నిలబడిండు కాబట్టి సైతానుడు ఇప్పుడు యహోశివు మీద నేరం యుగ సమాప్తి దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ప్రపంచమంతట క్రైస్తవ జీవితము ఎట్ల తయారైంది అన్న విషయమే చూడండి రెండవ వచనం సాతాను యోహోవా నిన్ను గద్దించును మన ప్రభు మాట్లాడుతున్నాడు ఎరులేమును కోరుకును యహోవా నిన్ను గద్దించును చూడండి రెండు సార్లు హెచ్చరిస్తున్నాడు ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరి ఉన్నాడు కదా అని యహోవ దూత సాతానుతో అను బాగా అర్థం చేసుకోండి సాతానుడు వాడు ఎప్పుడు సహోదరుల మీద దివారాత్రులు దేవుని సన్నిధిలో నేరాలు మోపుతనే ఉన్నాడు దేవునికి విసుకొచ్చేస్తుంది ఎందుకంటే వాడు దివారాత్రంలో మన సహోదరుల మీద నేరలు మోపుతున్నాడు ప్రపంచమంతటా దేవుని సేవకులు సహోదరులు సేవకులు దేవుని సేవకులు ఎట్లా జీవిస్తున్నారు ఎట్లా తిరుగుబాటుతనం చేసి వేషధారకుల వలె వ్యభిచారులు వలె అపవిత్రలో వాళ్ళు ఏ రీతిగా జీవిస్తున్నారు అన్న విషయాన్ని దేవునికి చెప్తున్నాడు అంటే ఫిర్యాదు చేస్తున్నాడు కంప్లైంట్ చేస్తున్నాడు మనకు కూడా ప్రభు ఎన్నిసార్లు చూపించిండు మన కాలంలో సేవ జీవితంలో యాజకులు లేక సేవకులు ఎంతగా దిగజారిపోయిన బిచ్చపోలలాగా తయారైనరు ఈరోజు ప్రపంచం అంతా చెప్పాలంటే మనం తెలంగాణ భాషలో మాట్లాడుతున్నాం గాని అంత అన్యాయంగా తయారైండ్రు ధన వ్యామోహం చేత డబ్బు లేదే వాళ్ళు బ్రతకలేరు అన్నట్టు తయారైపోయింది ప్రభు లేకున్నా సరే డబ్బులు లేకుంటే బ్రతకలేము అన్న దిశకి దశకి వాళ్ళు ఎదిగిపోయింది ఈరోజు కాబట్టి ప్రతిక్షణం డబుల్ డబుల్ డబుల్ డబ్బుల్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకి డబ్బే దేవత తర్వాత నాకు పోయిన వారం ఆదివారం పోయిన ఆదివారం లేక శనివారం నేను ఒక్కటే ఉన్నాను కొన్నిసేపు ప్రార్థన కూర్చున్నాను దేవుని తను కొన్ని వాక్యాలు జ్ఞాపకానికి కానీ దాన్ని అర్థం చేసుకోలేదు వాడి వారి కడుపే వారి దేవత అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు వారి కనులే వారి దేవతలను తయారు చేసుకుంటున్నది వారు దేన్ని ఆకర్షించుకుంటున్నారో అవి వారికి దేవతలు అయిపోతున్నాయి ఆదమా వాళ్ళ గురించి కూడా మాట్లాడిన అదే అది చూడడానికి రమ్యంగా ఉంది ఆ పండు కాబట్టి ఆ పండు వారికి విగ్రహం ఏదైతే అట్రాక్టివ్ గా ఉంటుందో నీ కళ్ళకి అది విగ్రహం అందుకే మన కండ్లకి మన ప్రభు తప్ప ఎవరు అట్రాక్టివ్ గా ఉండద్దు ఈ వస్తువు ఈ లోకంలో అట్రాక్టివ్ ఉండదు అక్కడ మనం ఛాలెంజ్ చేసుకోగలమా మన జీవితంలో ఈ లోకంలో ఏది చూసినా నాకు అట్రాక్టివ్ లేదు నాకు ప్రభు తప్ప ఆయన సత్యం తప్ప నాకు ఏది అట్రాక్టివ్ కాదు నా కళ్ళకి మనోహరంగా కనిపించదు ఆయన ఒక్కడే మనోహరుడు సినిమా పేరు కాదది మన ప్రభు తప్ప ఎవరునూ సుందరవంతుడు కాదు వేలలో పదివేలలో అటువంటి వాడు ఒక్కడు అనిపించడు నీకంత అట్రాక్షన్ ఆయననే ఉండాలా కానీ ఈరోజు తమ కండ్లని అదుపులో పెట్టుకోలేని స్థితిలో ఉన్నారు ఎందుకు అనారోగ్య పాలవుతున్నారు అన్నప్పుడు దేవుడు నాకు అభివృద్ధి చెప్పిడు వారి కడుపు వారి విగ్రహం అయిపోయింది వారి కడుపు వారి దేవత అంటే ఆహారము వారికి విగ్రహం అయిపోయింది ఆహారాన్ని చూస్తే వాళ్ళు అన్ని మర్చిపోతారు గంటలు గంటలు ఆహారం మీద సమయం కట్టున్నారు వాళ్ళ శరీరాలు అన్ని ఆహారం చేత అంతగా సమృద్ధిగా దేవుడు ఆహారం ఇచ్చింది కానీ నీ శరీరానికి ఎంత అవసరమో అంతే తినాలా అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా నీ శరీరానికి మించి అది భరించలేదు నీ ఇంటర్నల్ ఆర్గన్స్ నీ శరంలోని అవయవాలు అన్నీ వాటి వయస్సు అంతా పనిచేయాల్సింది ముందే అవి పనిచేసి రెస్ట్ తీసుకుంటున్నాయి ఒక టెన్ ఇయర్స్ వరకు పనిచేయాల్సిన టెన్ ఇయర్స్ ముందే ఆగిపోతున్నాయి ఎందుకు ఆగిపోతున్నాయి అంటే టెన్ ఇయర్స్ కి నువ్వు ఇవ్వాల్సిన పని టెన్ ఇయర్స్ ముందే ఇచ్చేసిన వాటికి పని కాబట్టి నువ్వు దేవుణ్ణి ఏ రీతి ప్రవో నాకు ఎందుకు ప్రవో ఈ కష్టం అని నువ్వు అనడానికి వీల్లేదు కాబట్టి నాకెందుకు ఏదో చాలా ఆయాసంగా ఉంది నేను ఇంకోట బహుశా నా శరీరంలో ఇన్ఫెక్షన్ ఉందే ఎందుకంటే రకరకాల ప్రాంతాలలో తిరిగి వచ్చినాయి కదా జరం లాగుంది నాకు ఆయాసం ఆయాసం అవుతుంది బట్ నాకు తెలుసు అదేదో ఇన్ఫెక్షన్ ఉందని కాబట్టి నీ నువ్వు ఆహారాన్ని చూసినప్పుడు నీ గొంతు కత్తి పెట్టుకోమన్నాడు ఉందా లేదా వాక్యం ఏం ఎక్కడ ధ్యానించారు మీరు సమేతల గ్రంథంలో కదా ఎందుకు చెప్పింది చెప్పండి మీరు ధనించప్పుడన్నా నిజంగా ఎవరన్నా ఇట్లా కత్తి పెట్టుకుని అన్నం ఎందుకు చెప్పింది చెప్పాడు పెట్టుకోకపోతే సస్తావు అర్థం పెట్టుకో దాటినావంటే సస్తావని కూడా అర్థం లేకుంటే గొంతుట పెట్టుకుని అనుకో ఎక్కువ పట్టిందంటే ఎక్స్పాండ్ అవుతుంది గొంతు కట్ అవుతుంది అని కూడా అర్థం లేదు కొంతమంది గొంతు అనేది లెవెల్ బ్రదర్ ఆ లెవెల్ లాగా తిను లెవెల్ వరకు తినమని చెప్పడం కాదు అది అది నీ నీ సంత తలంపులు నీ గొంతు కింద కథి అంటే ఏంటంటే ప్రతి ముద్ద తిన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకో నీ శర్రానికి అంత అవసరమా లేదు నాకు తెలిసిన లేదు నేను ఒకసారి క్యాల్కులేషన్స్ చేసిన ఎంత ఆహారం తినాలనే 2000 థౌజండ్ కిలో క్యాలరీస్ అంత ఫుడ్ ఫుడ్ క్షేరానికి ఎంత అవసరం క్యాలరీస్ లెక్క పెడతారు టూ థౌసండ్ కిలో క్యాలరీస్ ఏమో అవసరం ఒక రోజుకి అంతకంటే అవసరమే లేదు అంతకంటే అసలే అవసరం లేదు మన మన అటువంటి విషయాలు మనం ఎప్పుడు చదవలేదు మన కాలంలో మనం అంత ఎడ్యుకేటెడ్ కాదు ఆ విషయాలలో నువ్వు ఎంతగా చదువుకున్నా ఎంతగా పాస్ అయినా ఆహార నియమాల విషయాలలో లేక ఆరోగ్యానికి సంబంధించిన జ్ఞానంలో మనము అదిగా చదువుకున్న వాళ్ళం కాదు కాబట్టి మనకు అవన్నీ విషయాలు అర్థం కావు కాబట్టి మనం తెలుసుకోవాలా బాధ్యత ఏ ఆహారం తింటే ఎంత క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ నీ శరానికి వస్తుంది ఉదాహరణకి ఉదయం రెండు రెండు ఇడ్లీలు తింటాం కొంత చట్నీ కొంత సాంబార్ ఇవన్నీ కలిపి తింటే ఎంత కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ నీ శరానికి వస్తుంది దానికంటే మించి తినాలన్నా వద్దా అనేది నువ్వు ఆలోచించాలి నీకు ఒక ఎక్స్ట్రా ఇడ్లీ నథింగ్ డూయింగ్ నా శరానికి అంత అవసరం అనేది ఇప్పుడు అని చెప్పేటట్టు తయారు కావాలా కాకపోతే మటుకు నీ శరంలోని అవయవాలు అది జీర్ణం కొరకు వాటి యొక్క పదార్థాలను జ్యూసెస్ ని రిలీజ్ చేయడంలో అవి అలసిపోతా ఉంటాయి నీ రకి నువ్వు ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలా నీ ఇంటర్నల్ ఆర్గన్స్ లో రెస్ట్ ఇవ్వాలా పది గంటలకి తొమ్మిది గంటలకి పదకొండు గంటలకి పన్నెండు గంటలకి కూడా అని అందింటారు సేవా జీవితంలో నేను చెప్తున్నా నువ్వు అనొచ్చు బ్రదర్ కుదరదు కదా నా టైమింగ్ అట్లుంది నా సేవ టైమింగ్ అట్లుంది నువ్వు ఎట్ల గానీ నువ్వు సమర్థించుకుంటున్నావు నేను చెప్పే పని సేవ కదా బ్రదర్ తిరగల అవి సమర్థించుకోవడం నీకు అదే టైం ఎవరికైనా కానీ ఒకటే టైం నువ్వు సేవలో ఉన్నా సేవలు లేకున్నా ఒకటే టైం నీకు ఆ విల్లింగ్ నెస్ లేదు అంతే నువ్వేమనుకుంటున్నావు జస్టిఫై చేసుకుంటున్నావు దేవుడు ఎట్లా కాపాడతాలి అనుకుంటున్నావు నేను సేవలు అనుకోవడానికి కాపాడుతున్నా అనుకుంటున్నాడు కానీ అవిధేయత ఫస్ట్ పాయింట్ నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు నువ్వు అవిధేయత చూపిస్తున్నావు అన్నట్టు పరిస్థితుల్లో నాకు ఆ రోజు నేను చాలా షాక్ తిన్నాను సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫుడ్ అంటే అంతగా నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు ఈ రోజు కూడా నేను రెండో చపాతీలే తింటా ఇంతే రైస్ తింటా మొదటి నుంచి కూడా నేను కొంచెమే తింటాను సరే నేను చెప్పేది ఏంటంటే మీకు విషయం మన కడుపు మన మనకి దేవత కావద్దు అంటే నువ్వు శారీరకంగా అర్థం చేసుకుని ప్రయత్నించు కానీ దానికి ఆత్మీయ సత్యం కూడా ఉంది వాడి కడుపే అంటే లోకాతీతమైన జీవితం శారీరకమైన జీవితమే విగ్రహారాధన అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేసింది ఈ లోకంలో దేన్ని ఆశించినా అది విగ్రహారాధన అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే అంటే కడుపు అంటే బాగా కడుపుకి రుచి తెలుస్తుందా చెప్పండి ఎవర తెలుసుదా దేనికి తెలుసు రుచి నాలుగకే తెలుస్తుంది కడుపు మళ్ళీ కడుపుకి ఎందుకు ఫీడ్ చేస్తున్నారు నాలుగైకి ఫీడ్ చేసుకోలే కదా ఒక డాక్టర్ అంటున్నాడు తిన్నప్పుడు ఎప్పుడన్నా కాని త్వర త్వరగా నమిలి మింగొద్దు అంట ఎక్కువసేపు నమ్మలంటాన్ని అన్నం కాని ఏదైనా కానీ వస్తువు నోట్లో పెట్టుకుంటే ఎక్కువసేపు నమ్మలాలంటదాన్ని ఈ బర్రెలు నమ్ములుతాయి మీరు చూసిండ్రాలుస్తలే నేను ఎవరిని కూడా కానీ చెప్పేది ఏంటంటే అవి గడ్డి తింటాయి ఎంతసేపు నములుతాయి ఓ కొన్ని గడ్డలు నములుతా ఉంటాయి అవి కూర్చున్నాయి అంటే నములుతనే ఉంటాయి నములుతనే ఉంటాయి ఎవరు చెప్పారు దానికి అంతగానో నవలాలి అనేష్ మెడికల్ సైన్స్ లో ఫ్లెచరిజం అంటారు లేక మ్యాస్టికేషన్ అంటారు పదం అంటే వాళ్ళు ఎందుకు పెట్టిన పదాలు నువ్వు తిన్న ఆహారాన్ని పల్పి చేయాలా అంటే లేక మిల్కీ చేయాలా అంటే ని లాలా జలం నోట్లో ఉంటారు కదా ఇంగ్లీష్ లో సెలైవా ఆ సెలైవా బాగా కలవాలా ను ఏ ఆహారం తింటున్నా గాని బాగా సెలైవా తో కలిసి లిక్విఫై అవ్వాలా నేను చెప్తున్న భాష మీకు అర్థమవుతుంది అనుకుంటా కదా నువ్వు తింటున్న ఏ వస్తువు అయినా నోట్లో బాగా నమ్మిలినప్పుడు దాన్ని లాలా బాగా నాన్పేసి మింగితే అంట ఏ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవు ఏ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవంట ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవంట తర్వాత బకగా అయితారంట అట్లా తింటే ఉత్తగా మింగకుంటా పోతారు చూసినరా అది దేవుని దృష్టిలో మంచిదేరు కాదు ఎందుకంటే లేవికనాలు చూసినాం ఆహారాన్ని మింగే ఏ జీవిని కూడా మీరు తినడానికి వీల్లేదు నెమరు దాన్ని దేని కూడా మీరు తినదని అడా లేదా దాన్ని కోడి నెమరేస్తుందా మరి మీరు ఎందుకు కోడిని అది వాక్యానికి విరోధమే మీరు అనొచ్చు బ్రదర్ మీరు చెప్పారు ఓల్డ్ టెస్ట్మెంట్ కానీ నేను న్యూ టెస్ట్మెంట్ కదా ఓల్డ్ టెస్ట్మెంట్ లో కొన్ని ప్రిన్సిపల్స్ నేను పాటించాలినా ఉపాటించద్దా నీకు ఇష్టంనే పాటిస్తావు నీ కష్టం ఉన్నాయి వదిలేస్తావు కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ లో కొన్ని పాటిస్తావు కొన్ని వదిలేస్తావు కాబట్టి మన జీవితం అంతా సమర్థింపుతోనే నేను అర్థం తీసుకున్నది కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఏదైనా పార్టీస్కి పోయినా ఫంక్షన్స్ కి ఈ వాక్యం జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ధ్యానించిన వాక్యం ఎందుకంటే వయసు మరలుతున్న కొద్దీ మనం ఇంకా జాగ్రత్తగా ఆహార నియమాలు ఆహార విధానాలు ఏం తినాలా ఏం తినదు ఆ క్వాంటిటీస్ మీకు తెలియాలి లేకపోతే మీరు అలిసిపోతారు మీ క్షణాలు కృషించిపోతూ ఉంటాయి ఎంత దినాలో అంత దినాలా ఎంత పని చేయాలా అంత పని ఎంత రెస్ట్ తీసుకోవాలి అంత రెస్ట్ తీసుకోవాలా ఎప్పుడు ప్రభునంద ఆనందించాలా ప్రతి క్షణం మనం ఆనందించాలా దేని విషయంలో చింతించదు దేని విషయంలో దుఃఖపడదు అందుకే తెలుసు రాసిన పత్రికలలో చూస్తాం మొదటి పత్రిక మూడో అధ్యాయంలో రెండవ అధ్యాయంలో చూస్తాము ప్రతిసారి మనము ఊరికేనే భయపడతా ఉంటాము చెంచల మనసుకులు ఏం జరగబోతుందో ఏం చేస్తుందో ఏమవుతుందో ఏ ప్రతి క్షణం అదే భయం మనకి అవన్నీ విడిచిపెట్టి ప్రతి క్షణం ఆయనలో ఆనందించడం నేర్చుకోవాలి ఎందుకంటే నువ్వు లక్ష నలభై నాలుగు వేల మంది అనే గుంపులో ఉన్నప్పుడు నీకు భయం ఉండదు ఎందుకంటే నీకు అనుమానం లేదు ఇది స్థిరత్వం ఇది స్థిరమైన వాక్యం ప్రభు మనకు అనుగ్రహించింది కాబట్టి మనము దేని విషయంలో అనుమాన పడడానికి వీల్లేదు నువ్వు మటుకు సైతానికి అవకాశం ఇవ్వద్దు వాడు నిన్ను ఏదో రీతిగా ఈ లోకం తట్టు ఆకర్షింపజేస్తా ఉంటాడు నువ్వు మట్కు ఇదంతా ఎరిపో పట్టణం ఇదంతా క్షపితమైనది అంతా పొల్యూటెడ్ ఆహారం అంతా పొల్యూట్ అయిపోయింది అంత తో అంత కెమికల్స్తో ఉన్నాయి ఫుడ్స్ ఇరవచ్చు అవి ఏమి కూడా మనం తినద్దు కూల్ డ్రింక్స్ ఎట్టే పరిస్థితుల్లో తాగద్దు ఎందుకంటే అట్లా చాలా పెస్టిసైడ్స్ ఉంటాయి పారాలిసిస్ వస్తాయి కొంతకాలానికి అవి తాగుతాయి ఎందుకంటే మన బాడీలో పెస్టిసైడ్స్ పోవడానికి వేలేదు అటువంటి డ్రింక్స్ మంచి కానే కాదు ఎందుకంటే కొన్ని కిలోల కిలోల షుగర్ మీ బాడీలోకి వెళ్ళిపోతా కూల్ డ్రింక్స్ తాగితే అవి అసలు అవి ఫుడ్డే కావు ఫుడ్ కానీ దాన్ని మన శరీరాలకు ఎందుకు మనం పంపించుకోవాలా దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానము ఆయన మహిమ కొరకు వాడుకోవాలి కాబట్టి నెక్స్ట్ టైం నువ్వు ఆహారాన్ని చూసినప్పుడు ఒకవేళ ఆ ఆహారం నీకు విగ్రహం చూసుకో అర్థమవుతుందా నాకు ఎందుకో ఎప్పుడన్నా ఇట్లా టేబుల్ మీద నిండు కనిపిస్తాయి ఆహారాలు ఇంత పెద్ద పెద్ద ప్లేట్లు ఇంత నింపి ఫినిష్డ్ నాకు ఆకలిపోతుంది ఎందుకు పెట్టిండ దేవుడు నాకు అర్థం కావట్లేదు అది ఎప్పుడన్నా కానీ ఇట్లా పెద్ద పెద్ద వస్తువులు కనిపించినాయనుకో ఇక నేను ఆ జోలికి కూడా పోనీ ఎరికెళ్ళి మాయమైపోతా ఎందుకంటే నాకు ఒక రకమైన విరక్తి వచ్చేస్తుంది చిన్న చిన్నగా కొంచెం కొంచెం కనిపిస్తేనే ఏమైనా పోయి వేసుకొని తినాలని అనిపిస్తుంది ఇంత పెద్ద ప్లేట్లో ఇంత పెద్ద డిష్లలో అట్లా నింపి పెడతా చూస్తావా ఆ జుడంగానే పోతుంది నాకు అక్కడ బోనే మెల్లిగా జారుకుంటా ఆ క్యారెట్లు ర్యాడిష్లు వేసుకొని మెల్లిగా జారుకుంటా ఒక చపాతి వేసుకొని జారుకుంటా నేను ఇక కాదు ఎందుకు మళ్ళీ అది నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నాననేసి నేను చెప్తలేను కానీ నాకు మొదటి నుంచి కూడా అట్లా బూఫేస్ ఇష్టం పెడితే నాకు ఇష్టం అనేసి ఎవరైనా వడ్డిస్తే వాడు ఇష్టం ఉంటుందా ఎందుకంటే వడ్డించేవాడు నా మొహం చూసి వడ్డిస్తాడు కదా గుమనిస్తారు మన తెల్వం కూడా తెలియదు మీరు తింటడా లేదా మీ కెపాసిటీ ఏంది కూడా తెలియదు గుమనించిపోవడం ఎందుకంటే అతిథి సత్కార్యం కదా భారతీయులకి అది ఒక గుణగణం చెప్పుకోవడానికి మంచిగా కానీ చేయడానికి మంచి లేదు బలహీనుడు ఎవడు ఎవడు బాధితుడు తిన్నవాడికి బాధితుడు కదా ఆ రూపకంగా తింటే నీ శరణం కృషి పోతా ఉంటది కాబట్టి నీ శరణంకి అవసరం లేదు ఎందుకంటే నువ్వు అంత చేయవు ను తిన్న నువ్వు తిన్నంత ఆహారానికి తగినట్లు పని వ్యాయామం కూడా లేదు నీకు కాబట్టి ఎందుకంత తినాలా అనేసి ను తినద్దు ఇది తినద్దు అది తినద్దని తిమోతి రాష్ట్ర భర్తకల్ చెప్పారు కాబట్టి ఈ రోజు చూడర్ వ్యతిరేకంగా చెప్తున్నాడు అనడానికి వీల్లేదు పాత నిబంధన కాలంలో చెప్పబడ్డ వాక్యాలు కృత నిబంధన కాలంలో చెప్పబడ్డ వాక్యాలు ఆత్మ దిస్తానని అర్థం చేసుకోవాలా శారీరకంగా అవి ఏ రీతిగా నెరవేర్తాయి కూడా అర్థం చేసుకోవాలా రెండు బాధ్యతలు మనకు ఉన్నాయి శారీరకం కూడా అర్థం చేసుకోవాలా నెమలు వాటిని వేని వాటిని దేని కూడా తినకూడదు అంటే ఈరోజు ప్రపంచం అంతటా చికెన్ తింటున్నారు అది నెమరు వేయదు పంది కూడా నెమరు వేయాలి పందిని తినడానికి వీల్లేదు అని వాక్యం బైబిల్ ఉంది పందిని తినద్దు అని అది నెమరు వేయాలి కాబట్టి ఏది నెమరు వేస్తుంది ఏది నెమరు వేయదని కానీ మొదటి నుంచి నేను మీకు పూర్వ ఆహారంగా ఇచ్చింది అన్నాడు ఫస్ట్ పాయింట్ అది ఆది కాండము మొదటి రెండు అధ్యాయంలో మనం చూస్తాం ఆ విషయాలు వాటి గురించి మనం అంతగా ధీర్యంగా ధర్నించారు సరే ఇక్కడ మటుకు యాజకుడు అన్నవాడు లేక ప్రధాన యాజకుడు అన్నవాడు ప్రపంచంలోని సేవకులకు ప్రపంచంలోని గొప్ప జనానికి సాదృశంగా ఉన్నవాడు ఆయన యహోశివ అంటే ప్రవ్వే నేను రక్షించును ప్రవ్వే నన్ను రక్షించును నా ప్రవ్వే నా రక్షకుడు యహోవనే నా రక్షకుడు అన్నదానికి అర్థం అది కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళకందరికీ ఈ యొక్క యహోశివ లేక ఈ లోకంలో ఉన్న దేవుని సేవకులు దేవుని బిడ్డలందరికీ ఈ యొక్క యహోశివ ఒక రిప్రజెంటేషన్ లాగా ఉన్నాడు లేక మనం అందరము యహోశివకు సాదృశంగా ఉన్నాం మనం ఎట్లా ఉన్నం యుగ సమాప్తిలో అంటే సైతానుడు మన మీద నేరలు మోపేవాడి లాగా మనం అంటే సైతానుడు మనల్ని బాగా చూస్తుండడు వీడు బయటకు ఒక మాట లోపలి ఇంకొక మాట వీడు బయటకు ఒక రీతికి కనిపిస్తాడు లోపలి ఇంకో రీతికి ఉంటాడు వీడు అంత వేషధారణ వీడు అంత మోసంతో కూడా బట్ ఆ టైమింగ్స్ ప్రకారం టైమింగ్స్ కూడా వానికి తెలుసు పలాని టైంలో వీడిట్లా చేసిండు ప్రభు అని దేవుని దగ్గర పోయి మన మీద ఫిర్యాదు చేస్తాడు వాడు పలాని స్థలంలో ఇట్లా అన్నాడు స్థలంలో ఇట్లా జీవించింది కానీ వీడు వ్యక్తిగత జీవితం ఇంత భయంకరంగా ఉంది అని మన మీద ఫిర్యాదు చేస్తున్నాడు వాడు ఎక్కువ పాస్టర్సే సైతానికి ప్రపంచమంతట అందుకే మీరు చూస్తారు గొప్ప గొప్ప పాస్టర్స్ అందరూ మన కళ్ళ ముందు ఎందుకు కూలిపారు ఈ కాలంలో చెప్తున్నా గొప్ప గొప్ప పాస్టర్స్ వృద్ధాప్యంలో వానికి ఎందుకు ఆ చెడు తలెంపులు రావాలా అంటే వాడు వృద్ధుడు కాదు వాడి వయసులు తగినట్లు వాడు జీవించలేకపోతుండు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు మటుకు జీవించాలా నీ వయసుకు తగినట్లు నువ్వు జీవించడం నేర్చుకోవాలా అప్పుడు నువ్వు ఆయన వాక్యం ప్రకారం ఉండగలవు ఆ నేను ముస్తున్నట్లయినా నువ్వు అనుకుంటే నువ్వు ముస్త కాదన్నట్టు దాని ప్రకారంగా జీవిస్తావు ఏ నేను యవనున్ని అంటే యవనిస్తులాగా జీవిస్తావు నీ వయసులాగా నువ్వు జీవించవు కానీ మనం నేను నా ఏజ్ కు తగిలేదు నేను జీవించాలా ప్రవ్వా నాకు సాయం తెచ్చే నీ జ్ఞానం నాకు అనుగరించి ప్రవ్వా అన్న ప్రార్థన మనకు అవసరం యహోశో మీద నేరాలు మోక్తున్నాడు అయితే దేవుడు అంటున్నాడు యహో సైతాన్తోని సాతాను యహోవా నిన్ను గద్దించును ఎర్షలేమును కోరుకును ఎర్షలేమును కోరుకును యహోవా నిన్ను గద్దించిను రెండు సార్లు పాత కాలంలో మనం చూస్తాం యూధ పత్రికలో మోషే శవం గురించి సైతానుడు వాదిస్తా ఉంటాడు అప్పుడు మిఖలి దూత్త వాణ్ణి వాదించలేక యుహోవాణి నిన్ను గదించును అంటాడు కాబట్టి పాత నిబంధన కాలంలో ఒకసారి గది యోహోని గదించును అని హెచ్చరించింది కానీ రెండు సార్లు ఉంది రెండవ అధ్యాయంలో రెండవ వర్షంలో యుహోవని ను గద్దించును ఎరుసలేమును కోరుకును యూహోనిను గద్దించును కాబట్టి యహోవనిను గద్దించును ఎరుసలేమును కోరుకును నువ్వు నేరలు మోపినా ఎరుసలేమంటే దేవునికి ఇష్టము అంటే ఎరుసలేం అంటే గొప్ప జనానికి సాదృష్టం కాబట్టి గొప్ప జనము దేవుడు కోరుకుంటాడు యహోవో నేను గద్దించను ఇప్పుడు చూడండి ఇదిగో అగ్నిలో నుండి తీయబడిన కొరివిని కురివి కొరివి ఉన్నాడు కదా అని యహో దూత సాతాంతో నేను నువ్వు నేరాలు మోపుతున్నావు కానీ వీడు శ్రమల గుండా పోయి అగ్ని గుండా పోయి కురివి అంటే మెరుస్తున్నావు అని వలె బయటకు వస్తున్నాడు నువ్వు కాబట్టి నేను శ్రమల గుండా పోనిచ్చినా అని సైతాంతో మాట్లాడుతున్నాడు ప్రభు నువ్వు అది అర్థం చేసుకోలేవా ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివ ఉన్నాడు అంటే నేను నువ్వు నేరం మోపినావు కాబట్టి నేను వీణ్ణి అగ్నిగుండా పోనిస్తున్నా శ్రమల గుండా పోనిస్తున్నా వాణిమీద ఉన్న నేరము వాని మీద నిందలు అన్ని కాలిపోవాల్సిందే నేనే వాణ్ణి క్షమిస్తున్నా అని చెప్తున్నాడు అక్కడ కాబట్టి సాతను గద్దిస్తున్నాడు దేవుడు రెండు సార్లు మూడవ వర్షంలో ఆ దర్శనాన్ని విశదీకరిస్తున్నాడు జకర్యా యహోశివ మలినమైన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా జరిగింది ఇదంతా కాబట్టి ఏ రీతిగా యహోశివ దేవుని సన్నిధిలో ఉన్నాడంటే ఈరోజు మలినమైన వస్త్రంలో ధరించుకున్న వాడి వాళ్ళే కాబట్టి ఈ మలినమైన వస్త్రములు అంటే ఏది చూడండి జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా హెచ్ సిక్స్టీ సిక్స్ సెవెంటీ ఫోర్ అంటే చెడిపోయింది అని అర్థం లేక తడిసిపోయింది అని అర్థం తర్వాత ఇంకొక స్థలంలో ఏముందంటే యాజ్ ఇఫ్ ఎక్స్క్రిమెంటీషియస్ అని ఉంది ఎక్స్క్రిమెంటీషియస్ అంటే ఎక్స్ ఎక్స్క్రిమెంట్ అంటే మలం మలం మీకు తెలుసు కదా కాబట్టి మలం అంటే కక్క అంటారు తెలుగులో మనం భాషలో చెప్పాలంటే మలం అనేది ప్యూర్ తెలుగులో చెప్తున్నాం ఏదైతే అంటే కక్కతో సమానం లేక మలంతో సమానం టాయిలెట్ ల్యాట్రిన్ టాయిలెట్ పోతాం కదా బహిర్భూములకు విడబడిన దానితో సమానం అని చెప్తున్నాడు అంటే ఎందుకు దేవుడు అంతగా కంపేర్ చేస్తున్నాడు సేవా జీవితంలో యాజకుడు ప్రధాన యాజకుడు ఈ రోజు ఎట్టున్నాడు ప్రపంచం అంతటా ఎట్లా ఉంది అన్న విషయాన్ని చూపిస్తుంది వాళ్ళంతా మలినం అయిపోయినారు గార్మెంట్స్ గార్మెంట్స్ అంటే బట్టలు ఫిల్తీ గార్మెంట్స్ అంటే మలినమైన వస్త్రంతో ఈరోజు దేవుని బిడ్డలు కనిపిస్తున్నారు దేవుని దృష్టిలో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత మనం పోయవరం ధ్యానించం ఈ విషయాలు అండ్ హీస్ జకరియా మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో నాలుగవంలో దూత దగ్గర నిలిచిన వారిని పిలిపించి పిలిచి కాబట్టి అంతవరకు ఎవరు వాళ్ళు విషయం ఎక్కడ రాయవట్లేదు దూత దగ్గర నిలిచిన వారు అక్కడక్కడ ఉన్నారు కొంతమంది వారిని పిలిపించింది పిలిపించి ఇతని మైల తీసివేయడని ఆజ్ఞాపించి ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించి ఉన్నాను అని సెలవిచ్చాను కాబట్టి చూడండి దూతకి ఎట్టి పరిస్థితుల్లో అధికారం లేదు క్షమించే కానీ ఇక్కడ దూత నేను నీ దోషంను పరిహరించి ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నాలుగవ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు యేసు ప్రభు తన దగ్గర ఉన్న కొంతమందిని పిలిచి ఈ ప్రదల యాజకుని మలిన వస్త్రం తీసేసాయి మైలబడ్డ బట్టలు తీసేసాయి అని చెప్తున్నాడు కాబట్టి ఈ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరంటే గోరపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళు వెళ్లిరి అని మనము ప్రదం గంధంలో ఎన్నిసల కదా ఏడవ అధ్యాయంలో పద్నాలుగవ అధ్యాయంలో శ్రీ అను నిత్యము అతనితో పాటు వాళ్ళు వీళ్ళు అన్న విషయము మనం ధ్యానించినాం కాబట్టి ఆయన దగ్గర నిలిచిన వాళ్ళం మనం అందరం ప్రతి క్షణము మనము మన ప్రభు దగ్గర నిలిచిన వాళ్ళం ఒక శిష్యుడే నిలబడి ఆయన దగ్గర తల్లి మరియు శిష్యుడే నిలబడి వ్యూహాను శిష్యుడు ఒకడే ఆయన మరణించే సమయం వరకు చివరి వరకు అక్కడ నిలబడేవాడు ప్రగణ గ్రంథం కూడా ఆయననే కనిపిస్తుంది మనకు కదా ప్రగణ గ్రంథం అంటే చివరి పుస్తకం బైబుల్లో చివరి పుస్తకం చివరికి ఉండేది కూడా ఆయననే కనిపిస్తుంది ఆయన ప్రవచనాలు ఆయన దర్శనాలే మనకు అక్కడ దేవుడు వినిపిస్తుండే కాబట్టి ఆయన చివరి వరకు మన ప్రభుత్వ పాటు ఉన్నవాడు అతను అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ప్రభు దగ్గర నిలబడిన వారంటే లక్ష నలభద్నాలుగు వేల మంది అన్న విషయం నువ్వు అర్థం చేసుకోవాలా వారికి ఆజ్ఞాపిస్తున్నాడు నేను వారి దోషం ను ఎప్పుడు నువ్వైనా బట్టలు తీస్తేనే బాగా అర్థం మలిన బట్టలు తీసే బాధ్యత మనది అంటే నువ్వు చెద బట్టలు వేసుకున్నావు నువ్వు ప్రభుని ధరించలే సైతాన్ని ధరించుకున్నావు అని చెప్పే బాధ్యత నీది కానీ ప్రేమతో చెప్పాలా కఠినంగా చెప్పం తెలంగాణ స్టైలే చెప్పాం నువ్వు క్రీస్తుని ధరించుకోలే వేరే యేసుని ధరించుకున్నావు అని నువ్వు చూపించాలా వాక్యపరంగా ఎందుకంటే నిజమైన యేసు ఏం చెప్పిండు నువ్వు చేస్తున్నది ఏంది అంటే నువ్వు చేస్తున్నది మన ప్రభు చెప్పింది కాదు అంటే నువ్వు వేరే ఏసుని వెంబడిస్తున్నావు వేరే యేసుని ధరించుకున్నావు అన్న విషయాన్ని నువ్వు వాళ్ళకి చూపించాలా చూపించినప్పుడే వాళ్ళు దాన్ని ఒప్పుకొని విడిచిపెడతారు అంటే మైల వస్త్రాలు తీసేస్తారు అని అర్థం నువ్వు వాళ్ళకి ఇవన్నీ సత్యాలు చూపిస్తేనే వాళ్ళు వాళ్ళ వస్త్రాలు తీసేస్తారు అది నీ బాధ్యత ఎప్పటికైనా గాని ఇవన్నీ ఏ డిక్షనరీస్ ఏ కామెంటరీస్ల్లో నేను ఇంతవరకు చూడలే నేనేదో గొప్పగా మీకు చెప్తాను నేనేదో గ్రేట్గా అనుకున్నాను అని ఆయన వాక్యం పట్ల ఆసక్తి నాకు అంతే ఆయన నాకు చూపిస్తున్నాడు అంతే నాకు చూపించే దేవుడు మీకు చూపిస్తాడు నేనేం స్పెషల్ కానే కాదు ఆయన దృష్టిలో ఒక్కటి చూడండి ఎవరు ఆయన సన్నిధిలో గంటలు గంటలు అందుకే దివరాత్రంలో ధ్యానించేవాడు అని ఉంది వాక్యం ఎవడు ఆయన సన్నిధంలో దివారాత్రంలో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తారో వాడు ధన్యుడు అంటే ధన్యత అంటే ఏంటంటే ధన్యత అంటే కంఫర్ట్ చివరికి నీకు కంఫర్ట్ అమ్మయ్యా ఇంకా నేనేం వరిగానవసరం లేదు అనేది ధన్యత కాబట్టి ఆయనలో ఉంటే నీకు ఆ ధన్యత ఎప్పుడుంటే దీవారాత్రంలో వాక్యం ధ్యానిస్తున్నాయి కాబట్టి అటువంటి ఆసక్తి మనకు ఉండాలన్న విషయానికి జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి నీ బాధ్యత మట్టుకు వారి మైన బట్టలు అది నీకు ఆజ్ఞ లక్షా నలభై ఉన్నంత మాత్రాన నువ్వు నేను అందరు గుంపులో ఉన్నానని చెప్పుకుంటే సరిపోదు ను ఒక ఆజ్ఞ పాటించాలా లేకపోతే ఆటోమేటిక్గా గొప్ప జనంలో పడిపోతు నీకు తెలియకుండా గొప్ప జనంలో పడిపోతావు అదొక ఆజ్ఞ ఏందా ఆజ్ఞ నువ్వు మైల బట్టలు తీయాలా నీ బాధ్యత అది కానీ క్షమించేవాడు మన ప్రభు ఎందుకంటే ఒకసారి వాళ్ళు మైల బట్టలు తీసేస్తే వాళ్ళు దేవునికి అంగీకారంగా ఉంటారు అంటే రిక్తహాస్తాలు అంటే ఎంటీ చేసుకుంటారు వాళ్ళ జీవితం వాళ్ళ హృదయాన్ని ఎంటీ చేసుకుంటున్నారు వేరే ఒక యేసు నుంచి వేరే ఒక ఆత్మ నుంచి వేరొక సువార్త నుంచి వేరొక వాక్యం నుంచి వాళ్ళు ఎంటీ చేసుకుంటారు వాళ్ళ హృదయాన్ని అప్పుడు ఎంటీ గుంది కాబట్టి ఆయన వారి హృదయానికి రావడానికి అవకాశం ఉంది అప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తారు ఆయననే వాళ్ళని వారి దోషంను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో అతను అలంకరించు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నావు ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వస్త్రంలో ఈ గొప్ప జనము ఏ రీతిగా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఎప్పుడైతే వారి మైలబట్టలు తొలగిస్తావో నీ ఒక సువార్త ద్వారా నువ్వు చెప్పే వాక్యం ద్వారా వారు వారి పాపములు పరిహరించబడినాక వారి దోషములు పరిహరించబడినాక ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి ఎనిమిదో వర్షంలో మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములు నైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడను ఆమె పరిశుధుల నీతి కాబట్టి బట్టలు నీతి క్రియలు అన్న విషయానికి సాదృశ్యంగా ఉంది పరిశుద్ధ పరిశుద్ధుల నీతి క్రియలు అంటే రక్షణ రక్షణను అనుసరించే క్రియలు అని అర్థం రక్షణను వెంబడించే క్రియలు రక్షణను పాటించే క్రియలు రక్షణను ప్రకటించే క్రియలు అంటే సేవ సత్యాన్ని ప్రకటించే సేవ రక్షణను ప్రకటించే సేవ కాబట్టి పరిశుధుల నీతి అంటే పరిశుద్ధులు చేసే దేవుని సేవ సత్యాన్ని ప్రకటించే సేవ కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలా అన్న విషయాన్ని ముందుగా చెప్తున్నాడు గొప్ప చివరికి ఆయన పరిశుద్ధ బ్రరింపజేస్తా అంటాడు ఐదవ వస్త్రంలో అతని తల మీద తెల్లని పాగా పెట్టించడని నేను మనవి చేయగా వారు అంటే లక్ష నలభై మంది వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించి యహోవో దూత దగ్గర నిలిచిండెను కాబట్టి మనం సేవ ప్రతి క్షణము మన ప్రభువు మన దగ్గర నిలిచి ఈ విషయం అర్థం చేసుకోవాలి ఈ ఈ వాక్యానికి తగినట్లు నువ్వు సేవ చేస్తే ఆయన ఎప్పుడు నేను కాచి కాపాడుతూ ఉంటాడు అనేది ఇక్కడ ధైర్యం నాకు నేను అందుకే దేని విషయంలో భయపడను నేనే విషయంలో పెద్ద తుఫాను వచ్చిన భయపడను చాలా మంది రోగాల గురించి బాధల గురించి చెప్తుంటే నేను ఏం భయపడను అయ్యో బ్రదర్ అయ్యో సిస్టర్ అని అన నేను ఎందుకంటే ఆయన ఆల్రెడీ మనకి వాదనం చేసి ఈ వాదనలు ఆయన ప్రతి క్షణము మన దగ్గర నిలిచి ఉంటాడు సైతాన్ని మనల్ని ముట్టలే నిలదు కాబట్టి నువ్వు మట్టు ఈ ఆజ్ఞకి తగినట్లు జీవితాన్ని మార్చుకుని దాని ప్రకారంగా ముందు పోవాలా పిల్లని పాగ ప్రకటన అధ్యాయము నాలుగవ వర్షంలో చూస్తాము నాలుగవ అధ్యాయము నాలుగవ వర్షంలో సింహాసనములు సింహాసనము చుట్టూ ఇరువది నాలుగు ఈ సింహాసనముల నందు నలుగురు పెద్దలు పిల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండేరి ఒకసారి చూడండి జకరే గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవంలో ఇదే దర్శనం దేవుడు చూపిస్తున్నాడు మనకి ఈ వారి తల మీద దేవుడు ఏం పెడతాడు తెల్లని పాగ అంటే తెల్లని బట్ట తెల్లని పాగా అంటే మనం ఇక్కడ కడతారు ఇండియాలో కడతారు టర్బన్స్ మహారాష్ట్ర అటు అంతా కడతా అంటారు పాగ తెల్లని అని అయితే జకర్య గ్రంథం ఆరవ అధ్యాయము పదకొండవంలో యహో జాతాకు కుమారుడైన యహోశివ తల మీద ఉంచి కదా కాబట్టి తెల్లని పాగా దేనికి సాదృశ్యం అన్నప్పుడు అక్కడ చెప్తున్నాడు తెల్లని పాగా వెండి బంగారంలకు సాదృశ్యం దాని కిరీటం లాగా చేసి చూడండి వెండి కిరీటము బంగారు కిరీటం అని ఇంగ్లీష్ లో వెండి కిరీటము బంగారు కిరీటం రెండు కిరీటాలు పెట్టుకుంటారా ఇంగ్లీష్ లో అయితే ఉంది పదకొండు ఆరో అధ్యాయం పదకొండవ శయంలో దెన్ టేక్ ఆల్ అండ్ గోల్డ్ దెన్ టేక్ సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ మేక్ crowns క్రౌన్స్ అంటే కిరీటములు ఇంగ్లీష్ లో క్రౌన్స్ అనుంది తెలుగు కిరీటము అనుంది కదా ఇంగ్లీష్ లో క్రౌన్స్ అనుంది అంటే ఒక్కొక్క కాదు ఎన్నో కిరీటములు అనుంది కాబట్టి గొప్ప జనానికి చివరికి కిరీటములు ఇస్తాడు దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అండ్ సెట్ దిమ్ అపాన్ ద హెడ్ ఆఫ్ జాష్వా ద సన్ ఆఫ్ యహోజాదక్ ద హై ప్రీస్ అనుంది కాబట్టి వెండి బంగారంలతో చేపడ్డ కిరీటములు ఒక్కరికి ఎన్ని కిరీటాలు పెడతాం మనం కాబట్టి యాచకుడు గృపజనికి సాదృశంగా ఉండు దేవుని పిల్లలకు సాదృశంగా ఎప్పుడైతే వాళ్ళ మల్లె మంటలం తీసుకొని ఆయన ధరించుకుంటారో చివరికి ఆయన వారికి కిరీటములు ఇస్తాడు అనే విషయం ఈ ఒక వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది ఆరో వాద్యం మనకు తెలియదు కిరీటముల గురించి తెలిపి పాగా అనుకుంటే అక్కడి నుంచి మర్చిపోయి వెళ్లిపోతా ఉంటాం కాబట్టి ఆరవ వచనం అప్పుడు యహూవ దూత యహోశివకు ఇలాగు ఆగేచను సైన్యంలో అధిపతికి యహువా సెలవిచ్చిన మార్గంలో నడుచుచు హెచ్చరిక నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనలా నీవు నా మందిరం మీద అధికారి నా ఆవరణలను కాపాడుబడవదువు మరియు ఇక్కడ నిలబడు నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచు భాగ్యము నీకు ఇత్తను ఇది నాకు చాలా ఇష్టం నేను ఎన్ని సార్లు ఇది వ్యాఖ్యలు హెచ్చరిస్తూ ఉంటాను ఇక్కడ నిలిచిన వారు అంటే లక్ష మంది వాళ్ళతో పాటు నేను నీకు స్థానం ఇస్తా అంటున్నాడు ఎవరికి రూప లేక ప్రధాన యాచకి అధిపతి లేక గొప్ప జన ఆయన హెచ్చరిస్తున్నాడు మీరు నా నేను నేను సెలవి నా మార్గంలో నడుచుచు మార్గంలో నడచచ్చు వేరే మార్గంలు కాదు వేరే ఒక యేసు మార్గంలు కాదు నా మార్గములలో నడచచ్చు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొన్నలా చివరి వరకు మనం గట్టిగా పట్టుకోవాలా ఈ సత్యాన్ని నీవు నా మందిరం మీద అధికారి నా ఆవరణంలను కాపాడుబాడవగుదువు నీ బాధ్యత ఆవరణం అంటే గొప్పజనం కదా వారిని కాపాడాల మన బాధ్యత అని చెప్తున్నాడు మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సనిదరి నిలుచు భాగ్యము నీ కిత్తును లక్షా నలభై నాలుగు వేల మంది ఏ రీతిగా నా సన్నిధిలో నిలబడినరో ఈ రోజు వారితో పాటు నిలబడు అవకాశం ఇస్తా ఎప్పుడు నా మార్గంలో నడుస్తే ఆ మార్గం ఎవరు చెప్పాలా మనమే చెప్పాలా తిరిగి కాబట్టి మనకి బాధ్యత దేవుడు ఇచ్చిండు ఆయన చాలా తేటగా మనతో ప్రతిసారి మాట్లాడుతున్నాడు ఎనిమిది వర్షంలో ప్రధాన యహోశివ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు నీవును వారు నా మాట ఆలకింపవాలను కాబట్టి చూడండి ప్రధాన యహోశివ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు కాబట్టి నివును వారను అంటే నువ్వే కాదు గొప్ప అని చెప్తున్నాడు కాబట్టి నీ ఎదుట నిలబడ్డవారు నువ్వు ఒకటే గుంపు అను జ్ఞాపం చేస్తున్నాడు నీవును వారును నా మాట ఆలకిం నీకొకటి కాదు నాకొకటి కాదు వాళ్ళకొకటి కాదు నీవును వారును నా మాట ఆలకి ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను ఇది మన ప్రభుకి సంబంధించింది మన ప్రభు పుట్టుకకు సంబంధించింది మన ప్రభు తిరిగి రానయడానికి సంబంధించింది మన ప్రభువు ప్రతి దినము నూతనంగా మన హృదయంలో జన్మిస్తాడు అన్న దానికి సంబంధించింది మనము దాన్ని జాగ్రత్తగా స్వీకరించాలా అని ఎప్పుడో రెండు సంవత్సరాల పుట్టిండు కరెక్టే కానీ ప్రతిరోజు నీ హృదయంలో పుట్టకపోతే వేస్ట్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తు కాబట్టి ఆ చిగురు ఎవరు దావిదు గోత్రానికి సంబంధించిన వాడు అన్న విషయాన్ని మనం మినిసార్ ధ్యానిస్తాం యషయి ముద్దు నుంచి చిగురు చిగురు అన్న వాక్యం మనం మేనిసార్ ధ్యానించినాం కాబట్టి యషయి అంటే దావేది తండ్రి పేరు కాబట్టి దావెది గోత్రంలో చిగురు మొలుచును అంటే మన ప్రభువుకి సంబంధించింది కాబట్టి మన ప్రభువు కి సాదృశంగా ఉంది ఈ వాక్యం చిగురు అను లేక ఇంగ్లీష్ ల బ్రాంచ్ అనుంది నీవు నువ్వు వారి నా మాట ఆలగింపులో ఏదైనా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను అంటే ఆయన రెండవ రాకడానికి సంబంధించిన విషయాన్ని జ్ఞాపకం చేసింది త్వరగా సిద్ధపడండి త్వరగా తయారు కాండి మలిన వస్త్రములు తొలగించి పరిశుద్ధ వస్త్రాలు ధరించుకోండి పరిశుద్ధ అలంకరణ ధరించుకోండి లక్షా నలభై నాలుగు తో మందితో నివసించడానికి ప్రయాస పడండి ఎందుకు నా చిగురు ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచ్చున్నాను ఇది రెండవ సంబంధించిన విషయం ఆల్రెడీ ఒకసారి వచ్చింది ఆయన చిగురు ఆయన ఈసారి తిరిగి రానున్నాడు కానీ చిగురు ఎప్పటికైనా అంటే చిగురు అంటేది ఏంటంటే జీవం గలదే అని అర్థం చిగురు అంటే జీవం గలదే అని అర్థం అంటే ఎండిపైన మొదలకెళ్ళి చిగురు పుడుతుంది అంటే ఎండిపైన జీవం తీసుకొచ్చేది అర్థం కాబట్టి జీవింపజేసేవాడే చిగురు అంటే మన ప్రవ్వే జీవము మరణము నా ఆ దీనంలో ఉన్నది అంటాడు నా ప్రాణము పెట్టుటకు తీసుకునేటకు నాకు అధికారం ఉన్నది అన్నాడు కదా కాబట్టి ఆయననే జీవం ఆయననే అల్ఫాయు ఆయననే ఒమేగాయు మొదటి ఉన్నవాడు కనపట్టివాడు ఆయననే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి చిగురు అన్నప్పుడు జీవిత జీవానికి సాధించడం లేక జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ హెచ్ లో ఏముందంటే ఏ స్ప్రౌట్ స్ప్రౌట్ అంటే విత్తనం చిగురించడం స్ప్రౌట్స్ అంటారు వాటిని Sprouts Branch, bud That which grew Spring Sprout H. 6779 रोडल दोलकल पुपल कदाउट बर्ड विच ग्रू स्प्रिंग स्प्रउट सि नईन मनम चुनावी बेर्ट मेक्ट बर्ड చిగురు చిగురు అనేది ఇక్కడ ఏముంది అంటే కాస్ట్ బడ్ మేక్ టు బడ్ అంటే చిగురు చిగురిస్తుంది అని అంటున్నాడు అంటే చిగురు లేని దాన్ని కూడా చిగురిస్తుంది అని అర్థం ఉంది ఇక్కడ కాస్ట్ బర్డ్ బ్రింగ్ ఫోర్త్ బేర్ కాస్ట్ బర్డ్ మేక్ టు బర్డ్ ఇన్ని అర్థాలు ఇన్ని అర్థాలు ఫోర్త్ కాబట్టి ఆయన చిగురు కాబట్టి ఇతరుల జీవితాలలో చిగురింపజేస్తాడు అన్న విషయాన్ని చెప్తుండ్రు కాస్ట్ బర్డ్ అంటే ఇతరులని ఫలవరితం చేస్తాడు ఇతరుల జీవితంలో ఫలాన్ని తీసుకొస్తాడు ఇతర జీవితంలో పువ్వులను తీసుకొస్తాడు అని చెప్తుంది ఆ వాక్యం ఆ జేమ్స్ రాంగ్ లో కాబట్టి చిగురు అనే మన ప్రభువు మన జీవితంలో చిగురు తీసుకుని వస్తాడు జీవిస్తాము అని అర్థం కాబట్టి ప్రతిరోజు మనము మరణించిన వారి వాళ్ళకే సాదృశంగా ఉన్నాం లేక వదరుతే పట్ట జీవితం లాగా ఆయన మనం చిగురింపజేస్తుండ విషయాన్ని జ్ఞాపించారు గొప్ప జనం అంతా మరణించిన కదా వాళ్ళందరినీ చిగిరింప చేస్తున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మన ప్రభువే తొమ్మిదవ వచనంలో ఫర్ బిహోల్డ్ సరే ఇంగ్లీష్ లో పోతున్నాం నేను తొమ్మిదవ వచనంలో యహోవ ఎదుట నేనుంచిన యహోశివ ఎదుట నేనుంచిన రాతిని తేని చుడు కాబట్టి గొప్ప జనం ఆయన ఒక రాతిని పెడుతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఆ రాతి మన ప్రభు ఆ బండే క్రీస్తు అన్న విషయం మనం ధనించాం ఆ రాతికి ఏడు నేత్రములు ఉన్నవి కదా ఆ రాతికి ఏడు నేత్రములు ఉన్నవి దాన్ని చక్రపు పని చేయవాడును నేనే ఇదే సైన్యంలోకి అధిపతిగా యహోవాకు మరియు ఒక దినంలోనే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింపజేస్తును ఒక్కసారి గొప్ప జనం అందరూ హతసాక్షులవుతారు ఒక్క దినంలోనే అందరు మరణిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండ అంటే ఆయన దృష్టిలో ఒక దినం ఒక ఈస్టర్ దినే కాదు లేక గుడ్ ఫ్రైడే అనే లేక ఒక రోజు అనే కాదు ఒక దినం అంటే ఆయన దృష్టిలో వెయ్యి సంవత్సరాలు కూడా ఉంది కదా ఒక దినం అంటే ఒక సంవత్సరం కూడా ఉండొచ్చు లేక వంద సంవత్సరాలు కావచ్చు ఆయన దృష్టిలో ఒక దినం కాబట్టి ఒక్క దినంలోనే ఈ నేను ఈ దేశం యొక్క దోహ దోషం ను కాబట్టి వాళ్ళందరూ హత తమ ప్రాణాలకు సమర్పించుకుంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఎందుకు ఆ రాతికి ఏడు నేత్రములు ఉన్నాయి అవి ఎంతో బాగా ఏడు అనేది దేనికి సంబంధించింది అనే విషయం తొమ్మిదో వర్షంలో 7 అంటే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ హెచ్ సెవెంటీ సిక్స్ ఫిఫ్టీలో ఇట్స్ అడినల్ నంబర్ సెవెన్ ఫుల్ నంబర్ సీక్రెట్ నంబర్ అంటే పరిశుద్ధ నంబర్ సెవెన్ టైమ్స్ సెవెన్ టైమ్స్ అంటే వారానికి ఏడు రోజులు తర్వాత 7 అనేది ఇండెఫినెట్ నంబర్ సెవెంటీ సిక్స్ ఫిఫ్టీలో టు బి కంప్లీట్ సెవెన్ అంటే టు స్వేర్ అంటే వాగ్దానం చేస్తున్నా అని అర్థం సెవెన్ అంటే వాగ్దానం అని కూడా చెప్తున్నాడు తెలియదు అంటే టు దుల్ అంటే సంపూర్ణంగా భుజించిన వాళ్ళు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది వాగ్దానము చేసిన వారు కాబట్టి సెవెన్ అంటే ఫైనల్ లేక కంప్లీట్ అవుతుంది అని అర్థం అంటే ముగుస్తుంది అని అర్థం ఆయన సెవెన్ ఇక్కడ ఏం చేసిన మనము ఏడు కనులు అనుంది కదా తొమ్మిదో వర్షంలో ఏడు నేత్రములు అనుంది ఉంది కాబట్టి ఏడు నేత్రములు అంటే ఆయన ఎంతో కాలం నుంచి మనల్ని గమనిస్తున్నాడు చివరిది ఇది ఇది చివరి కాలము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏడు నేత్రములంటే కంప్లీట్ గా ఆయన చూసేసిండు మనల్ని యుగ సమాప్తిలో తన బిడ్డల్ని సంపూర్ణంగా చూసేసిండు కులకారానికి సంబంధించిన బోధ కూడా అదే కదా ఆయన కొలతో వేస్తే ఎట్లా తయారైంది దానికి ఏ ప్రాంగణం లేదు దాని చుట్టూ ఏ గోడ లేదు అంటే దానికి సేఫ్టీ లేదు సెక్యూరిటీ లేదు అదంతా చెదిరిపోయింది ప్రపంచం అంతటా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది కాబట్టి మన ప్రభుకి సాదృశ్యము ఈ ఏడు నేత్రములు వచ్చిన నేను మీకు దీర్ఘంగా చూపిస్తాను ఈ ఏడు నేత్రములు దేనికి సంబంధించిన విషయం చూడండి ఒకసారి ఐదవ అధ్యాయము ఆరో వచ్చ మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకు మధ్యను బధింపబడినట్లుండిన గౌరపిల్ల నిలిచుండటాన్ని చూచి దానికి ఏడు కొమ్ములను ఏడు కనులను ఉండెను కాబట్టి ఈ ఏడు కనులు మన ప్రభు కనులు అన్న విషయం ఆయన ఎన్నో తరాల నుంచి ఎంతో కాలం నుంచి తన బిడ్డల్ని గమనిస్తూనే ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఏడు కన్నులు అంటే చివరిది అని అర్థం ఏడు అంటే సంపూర్ణంగా అయింది చివరిది అంటే ఇంకా అయిపోయింది లాస్ట్ అన్న విషయాన్ని జ్ఞాపకం ఆ కన్నులు భూమి అందంతటిని పంపబడిన దేవుని ఏడు ఆత్మలు కాబట్టి ప్రపంచమంతట దేవుని యొక్క ఆత్మ దోషిస్తున్నది రోజు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండు అది ముగించే టైం అన్న విషాని జ్ఞాపకం చేస్తుండు కాబట్టి ఒక్క దినంలోనే ఈ దేశం యొక్క దోషం ను పరిహరింపజేస్తూ మరణిస్తారు దాని తర్వాతనే పదవర్షనం దాంతో మన వాఖ్యాన్ని ముగించుకుంటున్నాం పదవర్షంలో ఆ దినమున ద్రాక్ష చెట్ల కిందను అంజురపు చెట్ల క్రిందను కూర్చున్నట్టుకు మీరు ఒకరినొకరు పిల్చుకొని పోదురు ఇదే సైన్యములకు అధిపత్యకు యహో వాక్ ఎప్పుడైతే సమాప్తం దాని తర్వాతనే వాళ్ళందరూ మరణించాక చివరికి ద్రాక్షట్ల కిందను అందిరపు చెట్ల క్రిందను కూర్చుంటారు కాబట్టి ద్రాక్ష వల్లిని నేను తీగలి మీరు అని యోహాను సువార్త పదిహేనవ దేనా చెప్పింది దేవుడు కాబట్టి ద్రాక్ష వల్లి అంటే చెట్టు ద్రాక్ష చెట్టు అందరూ వస్తారు అని చెప్తున్నాడు కాబట్టి చివరికి అందరూ ప్రభు నీడన నివసిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం వాళ్ళందరూ హతసాక్షులే గొప్ప జనము అనే సన్నిధికి వస్తున్నారు బట్టలు చేతబట్టుకుని శృతిస్తూ వందనలు అర్పించుకుంటూ తెల్లని వస్త్రము ధరించుకొని గోరపిల్ల రక్తంలో వాళ్ళ శ్రమల కాలంలో మహాశ్రమల కాలంలో నుంచి గొరపిల రక్తంలో వాళ్ళ వస్త్రాలను ఉత్తుకొని వచ్చిన వాళ్ళు బట్టలు తీసేసి మంచి బట్టలు వేసుకుని వచ్చిన అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తుండ్రుడు అంజునొప్పు చెట్టు అంటే అనిలకు సాదృశ్యం లేక చూడండి ద్రాక్ష చెట్టు కింద మనం ఆల్రెడీ ఉన్నాం ద్రాక్ష చెట్టు కింద ఉన్న వాళ్ళంతా లక్ష నలభై నాలుగు అంజురపు చెట్టు అంటే ఆ జేమ్స్టాంగ్ నంబర్స్ తో ఒకసారి చూడండి మన మళ్ళీ వచ్చేవారం దీన్ని మనం ధ్యానించాం ఎందుకంటే వచ్చేవారం ఐదవ దర్శనం మనం వెళ్ళిపోతున్నాం జకరీ గ్రంథం చాలా టైం తీసుకుంటుంది అంజురపు చెట్టు ఫిగ్ ట్రీ అని ఇంగ్లీష్ లో అంజురప్ చెట్టు ఫిగ్ ట్రీ అంటారు ఫిగ్ ట్రీ అంటే హెచ్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ డెరివేషన్ ఫారెన్ డెరివేషన్ అంటే ఫారెన్ అంటే బయటది ఫారెన్ కంట్రీస్ అంటాం కదా బయట దేశాలు అంటాం ఫారెన్ అంటే బయటది తెలియనిది అనిలది అని కూడా ఉంది అక్కడ అర్థం కాబట్టి ఫిగ్ ట్రీ అంటే అనిలది అంజరపు జట్టిని చెప్పించిండు ఎందుకు ఇసల్ పైల్ అనిల్గా కాబట్టి అందుకు చెప్పించి యుగ సమాప్తిలో మనమే ఇసల్ మనం అనిల్గా కాబట్టి ఫిగ్ ట్రీ అంటే గొప్ప జనానికి మారిపోతుంది చూడండి ఇది నాకు చాలా ఆసక్కరమైంది యుగ సమాప్తిలో రోల్స్ రివర్స్ అవుతా ఉంటాయి రూల్స్ రివర్స్ అవుతా ఉంటాయి ఇసల్ పేర్లు క్రైస్తవులు అవుతారు క్రైస్తవులు ఇసైల్ పేరు అనిల్ అవుతారు అనిలు ఇసా పేర్లు అవుతారు ఇస్సల్ పేరు అనిల్ అవుతారు అటువేవారు చూపించాను నీకు మీరు మీ విగ్రహం చేత నాకు అనిల్ అయితే అన్నాడు హెచ్కే గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో మీ విగ్రహం చేత మీరు నాకు అనిల్ కాబట్టి ఇసాల్ పేలు అనిల్ అనిలు ఇసల్ పేలుగా కాబట్టి ఫిగ్ ట్రీ అనేది అనిగా అనులుగా ఉన్న గొప్ప తిరిగి ఇసలుగా మారడం అంటే నువ్వు రక్షణ పొందినప్పుడు అనిల నుంచి ఇసలుగా మారుతున్నావు విగ్రహాలను తెచ్చుకున్నప్పుడు మళ్ళా అనిల్గా మారుతున్నావు విగ్రహాన్ని విడిచిపెట్టి మళ్ళా ఇసలుగా మారుతున్నావు ప్రాసెస్ అడుగు అడుగునా మార్పు చెందాలి కాబట్టి మనం ఈ సత్యం తెలుసుకున్నాక మళ్ళా అనిలమైతామా మన కడుపు మనకి దేవత మన కడుపు మన దేవత వీల్లేదు మన ఆహారము మన దేవత వీల్లేదు క్రిస్టియన్స్ ఎందుకు అనారోగ్య పాలవుతున్నారు ప్రపంచమంతటా డయాబెటీస్ హార్ట్ అటాక్స్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని విరలాగా అనిపిస్తాయి డామినెంట్ గా ఎందుకంటే వారి కడుపే వారి దేవత ఆత్మీయ దృష్టం అర్థం చేసుకునే ప్రయత్నించండి శారీరకంగా మీకు వారి ఆహారమే వారికి దేవత ఎప్పుడు తినని వారి వాళ్ళే కనిపిస్తాడు వస్తే మటుకు అన్యాయం ఉంటుంది వాళ్ళ జీవితాలు పండగలు వస్తే అన్యాయం ఉంటుంది జీవితాలు తెల్లవాడు గమనించిన మీరేం అఫెండ్ కావద్దు అని మీకు చెప్తున్న మీరు బాధపడదు మీరు తెల్లవారి చెత్త బుట్ట తీస్తారు కదా ఎప్పుడన్నా ఈశ్వర ఎంత కిలో ఉంటుంది అది ఎన్నికలలో ఉంటుందో రేపటి నుంచి చూడండి ఎంత తక్కువ చెత్త ఉంటే మీరు అంత తక్కువగా వస్తువులు వాడుకుంటుండ్రు అని అర్థం అన్నం నిర్ణయం చేస్తారు చూడండి నేను మీకు ఒక విషయం చెప్పాలా మీ శరంకి ఎంత అవసరమో అంతే తినాలని చెప్తున్నాను నేను ఎందుకంటే వారి ఆహారం వారి దేవత వారి కడుపే వారి దేవత అన్న విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు మనకి ఎంత ఆహారం అవసరమో అంతే తినాలి మనం అనిలవలే తినచ్చు వాళ్ళు తింటారు అట్లా మనం తినడం లేదు ఎందుకంటే వీళ్ళు అనులు అయిపోయారు కాబట్టి ఇప్పుడు అనులు లాగా తింటున్నారు ఒకప్పుడు నువ్వు అట్లా లేకుంటేవి భయంకరంగా ఉపాసన చేసేటూ అసలు నువ్వు అసలు ఏం గట్టిగా ఉన్నావు మంచి హెల్తీగా ఉన్నావు ఇప్పుడు అన్ని తిన్నే అనారోగ్యాల పాలవుతున్నావు ఎందుకు అవుతున్నావు మీ కడుపే మీ దేవతలాగా తయారైంది యుగ సమాప్తిలో గొప్ప జనం అంతా పాలవుతారో మీకు ఈరోజు బాగా అర్థమైంది కానీ ప్రభు క్షమిస్తాను వాళ్ళందరూ తిరిగి అంజురపు చెట్టు వస్తారు మనం మట్టుకో ద్రాక్ష చిట్టు కింద ఉన్నాము అటువంటి అటువంటి కృపని ప్రభు మనకు అనుగ్రహించు మనం ఎంతో వదర్పించుకోవాలి కదా దేవునికి ప్రవ్వా ఇటువంటి ఆదరణ ఇటువంటి ఆధిక్యత నువ్వు మాకు అనుగ్రహించి మీకు ఎంతో వందాలు ప్రవ్వా ద్రాక్ష చెట్టు బయటికి ఇవ్వడానికి వీల్లేదు ప్రవ్వా ఆయన నువ్వు ఈ దినం ఈ యొక్క సాయంత్రం సమయాన్ని నీకు ఒక పని నువ్వు మైర వస్త్రాలు తీసేయాలా ఆయన ఎక్కడ ఉంటే నువ్వు ఈ క్షణం ప్రవ్వా నేను ఇంత పడిన చూపించి ప్రవ్వ నువ్వు ఎక్కడన్నావు ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి ప్రతి క్షణం ప్రభు ఇక్కడ ఉన్నవా లేదు నువ్వు నాకు చూపించి నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ పోవాలా అంటే నడిపిస్తాడు ఆపదల నుంచి తప్పిస్తాడు కష్టాల నుంచి తప్పిస్తాడు పోకిరి వాళ్ళ దగ్గర నుంచి తప్పిస్తాడు నిన్ను పరిపరి విధాలుగా నడిపించే వాళ్ళ దగ్గరికి తప్పిస్తాడు మోసం నుంచి తప్పిస్తాడు ఎందుకంటే ఆయన దగ్గర మోసం లేదు ఆయన దగ్గర అబద్ధం లేదు ఆయన దగ్గర కుయుక్తి లేదు ఈ లోకంలో ఉన్నాయి కానీ నువ్వు ఆయనతో పాటు తిరిగినంత కాలము లక్ష అద్ద నలభై మంది గుంపులు ఉన్నంత వరకు ఆయన దగ్గరనే ఉంటావు ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు నువ్వు వాళ్ళ మేలవాటాలు తీస్తా ఉంటే నిన్ను చూస్తా ఉంటాడు నేను దివారతంలో కాచి కాపడే గొప్ప దేవుడు అటువంటి దేవుణ్ణి మనం పొందుకున్నాం మన జీవిత మనం ఎంతో కృతజ్ఞత అర్పించుకోవాలి ధన్యతతో ప్రభు నీకు ఎంతో వదనాలైనా వెండి బంగారంల నీ చలని నీడ నాత్కుంటే చాలు ద్రాక్ష చెట్ల కింద వాళ్ళు తిరిగి అంజరపు చెట్ల కిందికి వాళ్ళు తిరిగి వచ్చింది గొప్ప ద్రాక్ష చెట్ల కింద కూర్చడం లక్ష నలభై నాలుగు జమ కావడం మేము చూస్తున్నాం ప్రవ్వా ఈ యొక్క విషయాలను మీరు మాకు బయలుపరిచింది మీకు వందలు మేం వీటిని అనేకలకు ప్రకటించాలా ప్రవ్వ మేం లో మూసుకొని మౌనంగా ఉండడానికి వీల్లేదు అని దావేద మహారాజ్ కీర్తనల గ్రంథం నలభై ఉధ్యాయంలో చెప్పిండు ప్రవ్వా నేను వీటన్నిటిని తెలుసుకొని నీ సత్యాన్ని నీ యొక్క నీతిని మీ సమాజంలో ప్రకటించక మానలేదంటున్నాడు ప్రవ్వా నేను కూడా మానద్దు ప్రవ్వా ఈ దినం మేము ఎవ్వరం కూడా మానొద్దు ప్రవ్వా మా కడుపు మాకు దేవత కడానికి వీల్లేదు ప్రవ్వా ఈ లోకము మాకు దేవత గడానికి వీల్లేదు మా శరీర క్రియలు మాకు దేవతలు కాడానికి వీల్లేదు వాటిని మేము అసహించుకునేలాగానే సేపడండి ప్రభావ మిమ్మల్ని నిండు మనసుతో ప్రేమించి సేవించే బిడ్డల గమ్మని తయారు ఈ రాత్రి ఇక మీదట ఇక మొదలుకొని మిమ్మల్ని మేము సేవించాలా నిండు మనసుతో మిమ్మల్ని మేము ప్రేమించాలా ప్రతిక్షణం మీరు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉండాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అందరికీ మీరు మహింపొందమని ఏస్తు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించినాం తండ్రి ఆమెని